మీరు సెల్ ఫోన్ తీసేసారనుకోండి కావలసినంత ఆర్డర్ వస్తుంది లైఫ్లో ఎందుకంటే ఈ సెల్ ఫోన్ ఉంటే కర్ణ పిశాచి ఈ సెల్ ఫోన్ కనుక ఉంటే అది ఏ పని చేయడానికి వీల్లేదు కూర్చోవడానికి వీల్లేదు వచ్చిన వాళ్ళతో మాట్లాడడానికి ల్యాండ్ లైన్ అనేది పెద్ద న్యూస్ సెన్స్ కింద ఇంకో సెల్ ఫోన్ గురించి చెప్పేదే ఉంది ధ్యానం చేయడానికి లేదు మాట్లాడడానికి లేదు ఎవరితో ఏమైనా ఓ రెండు నిమిషాలు మాట్లాడడానికి లేదు పుస్తకం చూడడానికి లేదు ఏమీ లేదు అన్ని అస్తమానం అది మోగుతూనే ఉంటుంది లేదా దాన్ని నొక్కి మాట్లాడాల్సిన అవసరం మీకు ఉంటూనే ఉంటుంది ఇంకా ఎప్పుడు ధ్యానం కాబట్టి ఆ ఈ సంసారంలో రజోగుణాన్ని అధికంగా మనకు కలిగించే దోషాలు ఉన్నాయో వాటిని తగ్గించేయటం ముఖ్యంగా వాగింద్రియము ఇట్ ఈస్ ది వర్స్ట్ ఆఫ్ ఆల్ కన్ను పెద్ద సమస్య కాదు అరగంట సేపు సినిమా చూశారని ఓ సినిమా చూశారనుకోండి నేను చిన్నప్పుడు రెండు సినిమాలు చూసేవాడు దానికి ఏదో పేరు కూడా ఉంది డబుల్ డబుల్ అనేదో పేరుండే వాడే ఒక టిక్కెట్కి రెండు సినిమాలు ఏదో ఒక ఓటుకి రెండు రాష్ట్రాలనేదో అంటారు కదా నాకు ఎన్ని రాలా వెళ్ళబడింది ఐ డోంట్ నో అబౌట్ దాట్ బట్ దిస్ ఐ నో ఒకే టిక్కెట్కి రెండు సినిమాలు దానికి ఏదో పేరున్నాయి అలా అనౌన్స్ చేసేవారు ఆ వాళ్ళ పోస్టమీద రెండు సినిమాలు ఒకటే రెండు సినిమాలు పోదానం తర్వాత ఒకటి ఒకే టిక్కెట్ అబ్బా ఏమి డీలండి ఎంత లాభ సాటి బేరం ఇది అని పరిగెత్తుకుని వెళ్ళిపోయేవాళ్ళం వెళ్ళిపోతే బయటకు వచ్చేటి తలపోటు కళ్ళు మంట కళ్ళు చూడలేవన్న ఎంతసేపు చూస్తాయి డిక్కుమంది సినిమా కానీ వాగింది పాపం ఆ ఇబ్బంది ఏమీ లేదు అలా వాగుతుంది వాగ వల్ల కూడా వాగుతుంది వాగింద్రియం విసుకు అలుపు సులుపు ఉండదు అలా బాగుతూనే ఉంటుంది కొంతమంది ఈ పెళ్ళిళ్ళు పేరంటాలు అయినప్పుడు కంఠం పోతుంది ఎప్పుడైనా గౌరవించారా దాని అర్థమేంటి అంత ఎవడో బాగబున్నాడు ఆయన్ని అంతల్లా ఎవడ బాగబడ్డాడు నువ్వు కామ్గా ఉంటే కంఠం ఉండే వాపసు వస్తుంది కొంతమందికి ఏమవుతుందో తెలిసినా కంఠం పోతుంది మాట ఇంకా మాట ఊడిపడదు కంఠ అవి సోర్ అయిపోతాయి చాలా నొప్పిగా ఉంటాయి అయినా కూడా మాట్లాడేస్తా అట్లాడేసి అవి ఒక వలత పుట్టే సదురు వల్లి వాసన పడిపోతూ ఉంటారు మనిషి హీఈ్ ఎ ప్రిసమర్ ఆఫ్ హిజోన్ బ్యాడ్ హ్యాబిట్స్ చాలా కష్టం అంటారు సంసారాన్ని నిర్వహించడం అంత తేలికేం కాదు కాబట్టి మౌనము మౌనంగా ఉండడం అని చెప్పిన నేను ఇందాక మనం వచ్చేసాను వెరీ సింపుల్ డిసిప్లిన్డ్ అండ్ ఆర్డర్లీ లైఫ్ నన్ను ఎవరో అడిగారు నీకు బ్రేక్ఫాస్ట్ ఏం కావాలాయా అని అడిగారు నేను చెప్పాను బ్రెడ్ ఇవ్వమని చెప్పాను అంటే నువ్వు ఆరు బ్రెడ్ అయి తింటావు ఆరు బ్రెడ్ అయి తింటావు ఇంకేం అక్కల ఏముందండి ఆరు బ్రెడ్ తినేయడమే రెండు బ్రెడ్ ముక్కలు దాంట్లో మధ్యలో చిన్న జామో ఏదో ఒకసారి టేస్ట్ కోసం ఇది ఈ ఈ ద్వారం దాటి కిందకు పోవాలి ఇక్కడ ద్వారం ఒకటి ఉంది అది అడ్డు దానికి ఇవ్వేవో డిమాండ్స్ ఉంటాయి ఇక్కడికి వెళ్తే ఇంకే డిమాండ్స్ ఉండటం ఈ ద్వారాన్ని దాటించడం కోసం మధ్యలో జామ్ రాయడాలు ఇవన్నీ దానికోసం ఏదో ఒకసారి జామో ఏదో పెడితే ఇది అడ్డుపడకుండా ఎలా చేసేస్తుంది రెండు బ్లడ్ మొక్కలు ఆరు తింటే విసుగు ఉంది అక్కర్లా సో ఆ వెరైటీ వెరైటీ అన్నది మైండ్ సమస్య పొట్టకి వెరైటీ అక్కర్లా పొట్టకి క్యాలరీస్ కావాలి పుష్టికరమైనటువంటి న్యూట్రియం కావాలి కానీ పొట్టకి వెరైటీ అక్కర్లా ఇదంతా కూడా మనసు ఆఖరికి రసనేంద్రియం కూడా మనస్సుకి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి వెరీ సింపుల్ అండ్ ఆర్డర్లీ అండ్ డిసిప్లిన్డ్ లైఫ్ అంటే దాని అర్థం దాని మాటే ఇంకోటి ఏమిటంటే దృఢమైన వైరాగ్యం మనస్సులో ఉన్నారు ఫిజికల్గా మీరు ఏం చేస్తున్నారు ఏం పట్టుకున్నారు ఏం వదిలిపెట్టారు ఇట్ ఇస్ నాట్ ది ఇష్యూ దృఢమైన వైరాగ్యం దీనికి ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే వైరాగ్యం ఫస్ట్ స్టెప్ ఏమిటంటే ఉన్నది ఏది మార్చక్కర్లా ఇప్పుడు అరడగన్ షర్ట్స్ ఉన్నాయనుకోండి ఈ రోడ్ నీడే అనదర్ షర్ట్ ఏదైనా ఒక వస్తువు వాడుకుంటున్నారో పెన్ ఈ రోడ్డు నీడే అనదర్ పెన్ ఉన్నది మార్చక్కర్లా ఉన్నదానికి యాడ్ చేయనక్కర్లా ఉన్నది ఇంక పనికి రాదు దాని అవతల వరసీ ఇంకోటో తెచ్చుకోవాలంటే అలంకారం కోసం ఏమీ చేయక్కర్లా కలదోడు కనపడుతుందా లేదా కనపడుతుంది అయితే ఇంకేం చేయక్కర్లేదు అది గురించి అలాగనమాట సో ఆ రకంగా ఈ ప్రాపంచిక వస్తువులని పరిగ్రహం చేయటం మానేయాలి పరిగ్రహం అంటే ప్రోగు చేయటం మానేయాలి దీన్ని భగవాన్ మహర్షి శంకర భగవత్పాదులు పతంజలి మహర్షి వీళ్ళందరూ కూడా అపరిగ్రహము అనేటువంటి ఒక నియమాన్ని బలంగా చెప్పారు అలా చేసినందువల్ల వైరాగ్యం బలపడి మనస్సు యొక్క వాసనలన్నీ తగ్గిపోతాయి ఎప్పుడైతే మనస్సులో రాగద్వేషాలు బాగా తగ్గిపోయాయో ఆ మనస్సులో ఇది చెంచలంగా ఉంది ఇది ఏమో ఏకాగ్రం అవటం అనే కంప్లైంట్ ఉండదు మధ్యమలోకి వచ్చేస్తారు మంద మధ్యమ ఆ కంప్లైంటే తగ్గిపోతుంది కాబట్టి టూ ఫోల్డ్ టూ ప్రాండ్ అప్రోచ్ అంటే ఒకవైపున చక్కగా అభ్యాసం చేస్తూ ఉండటం పొద్దున్న సాయంకాలం పొద్దున్న సాయంకాలం ఇంకోవైపున వైరాగ్యం గట్టిగా పట్టుకోవటం అప్పుడు మీకు మనస్సు ఏకాగ్రమవుతుంది క్రమంగా ఓ స్టేజ్ వస్తుంది ఏంటంటే ఆ స్టేజీ అది మీరు వెంటనే తెచ్చుకోవచ్చు కూడా ఇవన్నీ కూడా సైమల్టైనియస్గా పర్స్యూ చేసుకుంటాం మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ అంటారు మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అంటారు చూడండి ఆ రకంగా సో అదేమిటంటే మనస్సుని ఇట్ ఈజ్ నాట్ మీ ఇట్ ఈజ్ నాట్ మై మనస్సు ఎడల ఒక రకమైన ఔదాసీనంగా నేను కాదు నాది కాదు ఇప్పుడు కుక్కొందనుకోండి కుక్కకి బిహేవియర్ నేర్పుతారు తెలుసా ఎదఆర్ సెంటర్స్ కుక్కని తీసుకెళ్ళి దానికి ట్రైనింగ్ ఇస్తారు కుక్కకి కుక్కకి ట్రైనింగ్ ఇవ్వాలి ఎవడు ఇవ్వాలి ఎవడిస్తాడు కుక్కకి ట్రైనింగ్ ఎవడిస్తాడు ఇది నా కుక్క అన్నవాడు ఇప్పిస్తాడు మనమందరం పని కట్టుకుని ఇంక కుక్క వీ డోల్ట్ డూ దాట్ ఎందుకని నాట్ మై డా కేర్ ట్రైనింగ్ దాట్ అదే విధంగా మనస్సు అంటే నా మనస్సు అంటే నేను దాన్ని ఇది చేయాలి అది ఐ డోంట్ కేర్ లెట్ ఇట్ బి నా మనస్సు కాదు అది ఆ ఔదాసీన్యం మీకు రావాలి అంటే సత్వగుణంలోనే వస్తుంది అది రజోగుణంలో రాదు కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్ ఆ స్టేజ్కి మీరు తీసుకురావాలి డే వన్ రాదు అది కలుషితమైన మనస్సులో అటువంటి ఔదాసీన్యం రాదు కష్టం కాబట్టి అది కూడా ఒకటి ఉంది కాబట్టి మీరు మనస్సుని అదొక పెద్ద ఇష్యూ చేసుకోకూడదు లైట్గా దాన్ని డిసిప్లిన్లో పెడుతూ ఉండాలి అల్టిమేట్లీ ఈవెన్ డతాల్సో జారిపోతుంది ఈ మనస్సును డిసిప్లిన్ చేయడం ఇదో పనా మనస్సు నేను కాదు నాది కాదు లెట్ ఇట్ బి అనే స్థితి వస్తుంది అది కొంచెం స్థితి ఇట్ ఈస్ ఏ లెవెల్ అంటే ఒక రకంగా చెప్పాలంటే భగవాన్ మన మహర్షి నిసర్గదత్త మహారాజ్ మొదలైన వాళ్ళందరూ కూడా అటువంటి లెవెల్లో అసంగంగా ఉండేవారు వారు దేన్ని అలాగ ఆసక్తి దేని ఎందు ఉండదు అటువంటి వాళ్ళు ఈ ధ్యానాలు చేయాలి ఈ యాంకర్ ఉండాలి ఈ డిసిప్లిన్ ఉండాలి అలాంటి సమస్య వారికి ఉండదు కాబట్టి అటువంటిది కూడా ఒకటి ఉంది అని తెలుసుకుని పెట్టుకోవాలి ఎందుకంటే అప్పుడప్పుడు అది కూడా మీరు ట్రై చేయాల్సి ఉంటుంది మనస్సుని ఇగ్నోర్ చేయగలనా కొంచెం ధ్యానమోది అభ్యాసం చేసినప్పుడు మీకు అలవాటు సో ఇలాగ దాన్ని జాగ్రత్తగా వర్కౌట్ చేసుకురావాలి ఓంకారస్య ఉపాసనం మీరు కొంచెం జాగ్రత్తగా చేస్తే కాలాంతరే ముక్తి ఫలం కొంతకాలానికి ముక్తిని కలిగిస్తుంది కొంతకాలానికంటే ఎప్పుడు అలాగే కూడా పెద్ద ఇష్యూ కింద చెయ్యరు ఇప్పుడు మందు వేసుకోమంటారు డాక్టర్ మీరు ఎప్పుడైనా డాక్టర్ని రోజుకో మూడు టాబ్లెట్లు వేసుకోండి అని అంటే ఎంతకాలం వేసుకోవాలి అంటే అదేదో చిన్న డిసీజ్ అయితే మూడు రోజులు వేసుకోండి అంట లేకపోతే వేసుకుంటూ ఉన్నాను నేను చెప్తాను అండి అంట వేస్తూ చెప్తాను మీరు ఎప్పుడు మానేయొచ్చు అని ఇలా మొదలుపెడితే డాక్టర్ గారు అప్పుడుప్పుడు విసుకుంటారు కూడా ఎందుకంటే చూద్దాం అంటే మీరు వేసుకుంటూ ఉండండి అలా ఎందుకంటే ఆ యాంగ్జైటీ అది కూడా ఒక దోషం యాంగ్జైటీ వెంటనే మనకి అన్నీ రెడీ అయిపోవాలి యాంగ్జైటీ యాంగ్జైటీ ఉండకూడదు మోక్షం విషయంలో కూడా యాంగ్జైటీ ఉండకూడదు నాకు మోక్షం ఎప్పుడు వస్తుంది స్వామీజీ నేను మీరు అమెరికా నుంచి వచ్చాక వస్తుందా యూరోప్లో సో అలాగా కరెక్ట్గా పడకూడదు సో నో యాంగ్జైటీ వాస్తవంలో మీరు నిత్య ముక్తులై ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ముక్తులై ఉన్నారు కొత్తగా వచ్చేది అయితే ఏమన్నా ఆలస్యం అవుతుందా తొందరగా వస్తుందా అని ఒక ప్రశ్న సహజం కొత్తగా వచ్చేది కానీ కాదు మీరు అయ్యే ఉన్నారు కాబట్టి దాని గురించి యాంగ్జైటీ ఉండకూడదు డోంట్ బి యాంగ్షస్ అబౌట్ ఇట్ అందుకోసమే ఏం చెప్తారంటే అచిరాత్ అంటారు పెద్ద ఆలస్యం అవదలేబోయ్ అంటారు తర్వాత కాలాంతరే మరోపుడు వస్తుందిలే అంటారు ఓ కొన్ని చోట్ల కాలేనా అని కూడా అన్నారు అంటే కొంత టైం పడుతుంది అది కూడా అన్నారు బట్ కాలం ఈజ్ నాట్ ది పాయింట్ ఏ వాణ మనుషా సితారం ్రహ్మ అంటే శంకరాచార్యులు ఏం చేశారంటే ఆ ఉపనిషత్తులు రెండు పట్టుకున్నారు చాంద్రోగ్యోపనిషత్తు కఠోపనిషత్తు అక్కడ ప్రతిపాదించిన శైలి ఒకటి ఉన్నది సరిగ్గా అదే పద్ధతి ఇక్కడ అవలంబించబడింది అక్కడ ఏ స్కీమ్లో ఆ రెండు ఉపనిషత్తులు బోధించేయో ఒక ఒక సాధనని అదే స్కీమ్ ఇక్కడ శ్రీకృష్ణుడు బోధించాడు అని చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ ముందు ఆ పరమాత్మ స్వరూపాన్ని చెప్పారు ఏమని కవిం పురాణమునుషాసితారం అది ఈశ్వరుడు అంటే ఈశ్వరుడి పరిభాష కరెక్ట్గా ఉండాలి వేదాంత పరిభాషది ఈశ్వరుడి పరిభాష మీరు అసమగ్రంగా తప్పనేదేదీ ఉండదు అన్ని పరిభాషలు దేని స్థానం దానికి ఉంటుంది కానీ అసమగ్రమైన పరిభాష దీనికి పనికిరాతుంది సో ఇప్పుడు ఈశ్వరుడు తిరుపతిలో ఉన్నాడు దేవాలయంలో ఉన్నాడు అని పరిభాష ఉందనుకోండి అప్పుడు దాని సాధన ఏమిటవుతుంది ఇంటి మీద కూర్చుని అంటే ఏమీ అవ్వదు బస్ ఎక్కి తిరుపతి వెళ్ళి లైన్లో నిలబడాలి దానికి అది సాధన దేనికి అది కాబట్టి పరిభాష ఇప్పుడు ఈశ్వరుడు ఆత్మరూపంగా హృదయంలో ఉన్నాడు అన్నారనుకోండి ఇప్పుడు బస్సు అక్కర్లేదు రైలు అక్కర్లేదు ఇంట్లో కూర్చుని ఏ ఏకాగ్రంగా మనస్సుని ఓంకార ధ్యానం చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ పరిభాష పర్ఫెక్ట్గా ఉండాలి కవింపురాణ మనుషాసికారం సర్వజ్ఞుడు ఈ సకల జగత్తు కూడా జ్ఞానరూపం ఇదంతా జ్ఞానం ఎక్కడ చూసినా జ్ఞానమే అబ్బా ఫ్యాన్ ఉందనుకోండి దాంట్లో జ్ఞానం మిస్టర్ టెస్లా అనే ఒక పెద్ద ప్రొఫెసర్ ఉండేవాడు ఆయన కనిపెట్టాడు ఎలక్ట్రోమ్యాగ్నెటిజం దానివల్ల వచ్చింది ఫ్యాప్ అంత జ్ఞానమే దీపం ఉందనుకోండి ఎడిసన్ అని ఆయన కనిపెట్టాడు పెద్ద జ్ఞానం అన్ని విమానం ఉందనుకోండి అబ్బో చాలా జ్ఞానం ఏదో డైనమిక్స్ అంటే చేప నీటిలో ఈగినట్టుగా పక్షి గాలిలో ఎగిలినట్టుగా ఒక మెషీన్ కరెక్ట్గా తయారు చేస్తే అది ఎగరగలుగుతుంది అని జ్ఞానం అంత జ్ఞానమే సో ఇప్పుడు కాళ్ళు ఉన్నాయనుకోండి జ్ఞానం పర్ఫెక్ట్ జ్ఞానం ఇప్పుడు జైపూర్ ఫుడ్ అని ఉంటుంది అది దేన్ని చూసి తయారు చేస్తాడు జైపూర్ ఫుడ్ మనిషి పాదాన్ని చూసి తయారు చేస్తాడు జైపూర్ ఫుడ్ని బట్టి పాదం ఉండదు పాదాన్ని బట్టి జైపూర్ ఫుడ్ ఉంటుంది ఈ పాదం జ్ఞానం చేతులు జ్ఞానం ఇప్పుడు మీకు ఈ ఫోర్క్ ఉంటుంది ఈ టిఫిన్ తినడానికి బ్రెడ్ మొక్కలు తినడానికి ఫోర్క్ ఇస్తాడు అది దేన్ని బట్టి వచ్చింది అది జ్ఞానం అండి అంత జ్ఞానమే సో ఎక్కడ చూసినా జ్ఞానమే చెప్తుందనుకోండి జ్ఞానం అబ్బా అంత జ్ఞానం ఉన్నది ఈశ్వరుడు జ్ఞానస్వరూపుడు అనంత జ్ఞానస్వరూపుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఈశ్వరుణ్ణి మధ్యామాంసమయుడిగా వర్ణించలేదు చిన్మయుడిగా వర్ణించారు చిత్ జ్ఞానస్వరూపుడు పురాణం కాలానికి అతీతమైన వాడు ఈ కాలబుద్ధి తగ్గించుకోవాలి కాలాన్ని దాటి ఆలోచిస్తే మీకు ఈశ్వరుని యొక్క స్వరూపం అవగతమవుతుంది సో అనుశాసితారం అంతర్యామి సర్వత్రా అంతర్యామిగా ఉన్నాడు ఇప్పుడు ఈ కాలు ఇలా ముందుకు మీరు వేస్తే ఆ కాలు పడుతున్నాడు కాలు ముందుకు జరిగిన తర్వాత నేను నడుస్తున్నాను అని వీడు అనగలుగుతాడు ఈ నేను నడుస్తున్నాను అనే ఈగో ఉంది ఆ నడిచే శక్తి ఈగోది కాదు దానికి నడిచే శక్తి దాంట్లో ఉంది ఆ ప్రాణశక్తి ఉంది ఆ నడిచే శక్తి ఉన్నంతకాలం నేను నడుస్తున్నాను అంటాడు నడిచే శక్తి ఏదో మోకాళ్ళు నొప్పి వచ్చి తగ్గిందనుకోండి అప్పుడు నేను తగ్గించుకున్నాను అంటాడా నా మోకాళ్ళకి నేను నొప్పి పెట్టుకుని తగ్గించుకున్నాను అందం నేను నడిచేప్పుడు మాత్రం అంటే దాని లోపల అంతర్యామే ఒక శక్తి ఒకటి ఉన్నది అది నియంత్రిస్తుంది అది నియంత్రిస్తుంటే మనం అడుగు వేసుకున్నాం కళ్ళు తెరవగానే దృశ్యాలన్నీ జ్ఞానం కలుగుతుంది అప్పుడు వీడు ఏమంటాడు నేను చూస్తున్నాను అంటాడు కనపడడం మానేసిందనుకోండి అయ్యయ్యో ఏదో అయిందని డాక్టర్ దగ్గర పరిగెత్తుకడు నేను చూడడం మానేశాను అండదు కాబట్టి చక్షుషక్షుఃనకాల అంతర్యామిగా ఒక చైతన్యము గలదు మనస్సు వెనకాల సంకల్పించే శక్తి ఉన్నది ఈ అంతర్యాన్ని సూర్యుడు చంద్రుడు గ్రహాలు నక్షత్రాలు సో వాయువు అగ్ని జలము అప్పులు నది ఆ నదలో ప్రవహిస్తుంటే ఆ నది నది యొక్క ఒడ్డున మనమేమో ఇల్లు ఒళ్ళు కట్టుకుని బతుకుతున్నాం సివిలైజేషన్స్ అన్నీ కూడా నదీ తీరాల వికసించే కాబట్టి ఈ విధంగా దీన్ని అంతని కూడా శాసించేటువంటి ఆ మహాశక్తి అది ఈశ్వరుడు అంటే అలాగా ఈశ్వరుని యొక్క పరిభాష ఆ ఈశ్వరుడును నేను ఆత్మరూపంగా పొందాలి ఆ మహాశక్తి ఇక్కడ ఉన్నాడు అంతగా ఉంది ఇక్కడ కూడా తర్వాత ఇంకోటి ఆ మహాశక్తి ఇట్ హ్యాస్ ఎ లోకస్ ఇన్ ఎవరీ హ్యూమన్ హార్ట్ వండర్ఫుల్ ఎంత బాగుందో చూడండి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి ఎలక్ట్రిసిటీ ఎక్కడుంది ఈ దీపంలో ఉంది ఈ దీపంలో ఉంది ఈ దీపంలో ఉంది ఈ ఫ్యాన్లో ఉంది ఈ ఫ్యాన్లో ఉంది అబ్బా ఇన్ని చోట్ల ఉందో చూడండి ఒకే ఎలక్ట్రిసిటీ అదేవిధంగా ఆ ఒకే మహాశక్తి ప్రతి ప్రాణి హృదయంలో ఉంది నా హృదయంలో ఉంది ప్రతి ప్రాణి హృదయంలో ఉంది అది ముందు పరిభాషని స్పష్టంగా తెలుసుకునే కవింపురాణం ఆ ఈశ్వరుణ్ణే ఇప్పుడు మనం స్మరించటం ఎలాగా తస్మాత్ సర్వేషు కాదేశు మా మనుస్మర ఈశ్వరుని ఏ విధంగా మనం స్మరించాలి స్మరించిన సమస్య ఏమిటంటే అబ్బే స్మరించలేకపోతున్నాము అంటే ఓంకారము కాబట్టి ముందు ఈశ్వరుని పరిభాష తర్వాత ఆ ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా తెలుసుకోటానికి సాధనము ఇదంతా కూడా ఒక ప్రణాళిక శ్రీకృష్ణుడు ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు ఈ ప్రణాళిక చిత్రం ఏమంటే శ్రీకృష్ణుడు కనిపెట్టిన ప్రణాళికగా దాన్ని చెప్పరు ఇది ఉపనిషత్కాలం నుంచి వస్తుంది శ్రీకృష్ణుడు దాన్ని మళ్ళీ ఒకసారి దాన్ని ఒక పద్ధతిలో చాలా ప్రాక్టికల్ మెథడ్ కింద మన ముందు ఉంచినాడు ప్రతిపత్పాయభూత ఓంకారస్య ంతరముక్తిలం ఉపాసనం యోగారణ సహితం వతవ్యం అది చెప్పాలి ఓంకారోపాసనని చెప్పాలి ఓంకారస ఉపాసనం వక్తవ్యం చెప్పవలసి ఉన్నది అందుకోసం శ్రీకృష్ణుడు ఈ ప్రసంగాన్ని మొదలుపెట్టినాడు ఓంకార ఉపాసన చెప్పాలి ఎందుకు ఈ అంటే మనం అనుకున్నాము ప్రతిపత్తి ఉపాయభూతస్య ఓంకారస్య ప్రతిపత్తి అంటే జ్ఞానం మీకు ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకొనుట అంటే చూడండి మీకు పుస్తకం ఒక స్థాయి వరకు ఉపయోగపడుతుంది ఆ కుక్ బుక్ లాగా కుక్ బుక్ మీరు పుస్తకం కొనుక్కొచ్చారనుకోండి దాంట్లో అన్నీ రాసుంటాయి ఐదు చెంచాలు పౌడర్ వేసుకో ఒక చెంచా షుగర్ వే ఒక చెంచా ఇది వే అదివే అన్నీ రాసుంటాయి అదంతా ముందు అర్థం చేసుకోవాలి ముందు అంతా ఏ ముక్కగా ముక్క పట్టుకోకూడదు అంటే ఎలాగనమాట ఇప్పుడు ఒక ఒక సోలడు పిండి గిన్నెలో పోయి అనగానే పరిగెత్తికెళ్ళి సోలడు పిండి గిన్నెలో పోసి ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ పుస్తకాన్ని పరిగెత్తుకొచ్చి అలా చేయకూడదు మొత్తం అంతా అర్థం చేసుకోవాలి అంటే ల్యాబరేటరీలో ఎక్స్ప్రూవ్ చేసినట్టే ఈ వంట చేయటం అంటే ప్రాసెస్ అంతా అర్థం చేసుకోవాలి ఓకే మళ్ళీ కావలసి రిఫర్ చేయొచ్చు బట్ నవ్ ఐ నో ఎంటయర్ ప్రాసెస్ నాకు మైండ్లో ఉండే ఓకే ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళి పొయ్యి వెలిగించాలి లేకపోతే పొయ్యి వెలిగించి పుస్తకం చదవడం ప్రారంభిస్తే అక్కడ గ్యాస్ వేస్ట్ అయిపోతూ ఉంటుంది గిన్నెమో మాడిపోతుంది ఏమేమో అవుతాయి ఒక హోసెల్స్ అంతా అర్థం చేసుకుని ఈ హోసెల్ పద్ధతి ఉంటుంది సో ఎనీవే ఆ ఓంకారము యొక్క ప్రతిపత్తి అంటే జ్ఞానము ఈ ఓంకారము యొక్క స్వరూపం తెలియాలి అంటే కేవలం కుక్ బుక్ చదివినట్టుగా చదివేస్తే సరిపడదు బుక్స్ అన్నవి ఉపయోగపడతాయి ఇప్పుడు బుక్స్ పట్టుకునే కదండి పాఠం పెరుగుతూ ఉంటున్నారు నేను చెప్తున్నాను బుక్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ కానీ ఓ స్టేజ్ వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళాలి కొంతమంది ఏం చేస్తారంటే బుక్తే అతుక్కుపోయి ఉంటారు ఓంకారం మీద పుస్తకాలు రాసిస్తూ ఉంటారు కానీ ఇలా కూర్చునే ఓంకారాన్ని ధ్యానం చేయటం అభ్యాసం చేయరు అటువంటి పొరపాటు చేయకూడదు కాబట్టి విషయం అంతా స్పష్టంగా తెలుసుకుని తర్వాత పుస్తకం అక్కడ పెట్టి అవసరమైతే మళ్ళీ రిఫర్ చేసుకోవచ్చు ఇష్యూ నో ప్రాబ్లం ఓంకారాన్ని ఉపాసన చేయటం ప్రారంభించాలి అప్పుడు ప్రతిపత్తి అప్పుడు మీకు లోపల తెలుస్తుంది మీరు ఓంకారాన్ని ధ్యానం చేస్తుంటే దాంట్లో ఉండే సౌందర్యం మాధుర్యం మహిమ దాని అనంతత్వం అది మీ మీ లోపల దాగి ఉన్న దైవత్వానికి అది ఒక కవాటము తలుపు తెరిచినట్టే లోపల ఉండే దైవత్వం బయటకు వస్తుంది ఎంతసేపు సపోజ్ మీరు ఎవరితోటైనా కలహించారనుకోండి మీ లోపల ఉన్న ఈగో బయటకు వస్తుంది ఇంక అంతకంటే ఏమొస్తుంది కాలుష్యం బయటకు వస్తుంది ఎప్పుడో చిన్నప్పుడు విని మరిచిపోయిన తిట్లన్నీ బయటకు వస్తాయి ఇంకేమొస్తాయి కలహిస్తే అలాగుంటుంది కాబట్టి అది మీరు ఆ దైవత్వం కూడా దాగి ఉన్నది అది ఉందని కూడా ఎవరికి తెలుగుతాం దురదృష్టం దైవత్వం అంటే అక్కడ ఆ ఊళ్ళో ఉంది ఈ ఊళ్ళో ఉందని పరుగులు చేస్తారు లేకపోతే ఆ లోకంలో ఉందని పైకి చూస్తారు తప్ప తన హృదయంలో ఉంది అని తెలుసుకోడు ఇప్పుడు ఇది ఎలాగంటే గ్రౌండ్ వాటర్ లాక్ గ్రౌండ్ వాటర్ ఎక్కడ మీ ఇంట్లో ఉంటుందండి మీరు మీరు ఇంట్లో ఉంటున్నారు కదా ఆ ఇంటిలో మీరు ఎక్కడైనా ఓ స్పాటు సెలెక్ట్ చేసుకోండి ఎంత స్పాటు అరచేయి ఎంత స్పాటు మీరు సెలెక్ట్ చేసుకోండి దాని కింద ఉంటుంది గ్రౌండ్ వాటర్ అంటే గ్రౌండ్ వాటర్ కావాలంటే గోదావరి తీరానికి కూడా వెళ్ళక్కర్లా ఇక్కడే ఉంటుంది అదేవిధంగా దేవుడు కావాలంటే గ్రౌండ్ వాటర్ లాగా మీ లోపల ఉంటున్నాయి ఆ ప్రతిపత్తి అంటే తెలుసుకొనుట దానికి ఉపాయము ఓంకారం మీరు ఓంకారాన్ని అలా ధ్యానం చేస్తూ మనస్సును ఏకాగ్రం చేస్తూ మీరు అభ్యాసం చేసి చూడండి కొద్ది రోజులు అభ్యాసం చేయండి అభ్యాసం చేస్తే మీలో మీకు తెలియని మార్కులు వస్తాయి ఎప్పుడు కూడా ట్రాన్స్ఫర్మేషన్ స్లోగా ఉండాలి హఠాత్తుగా ఉండదు ఇప్పుడు అల్లరి బాగా అల్లరి చేసి పిల్లాడు హఠాత్తుగా కదలకుండా కూర్చున్నాడంటే మడికి ఏమైంది ఏదైనా రోగం వచ్చిందేమో అని భయం ఎందుకంటే అంత సడన్ ట్రాన్స్ఫర్మేషను అది గుడ్ హెల్త్ కాదు స్లో స్లోగా మెల్లగా ఆరు మాసాల తర్వాత ఏమిటి వీడు ఇది దొరుకునే ఆరు మాసాల క్రితం నేను వీడు చూసినప్పుడు చాలా అల్లరి చేసేవాడు ఇప్పుడు ఇంత కామైపోయాడు ఏమిటి అని అడిగితే అవునండి ఈ మధ్యన వీడికి చదువు మీద శ్రద్ధ కలిగింది మాకు ఆశ్చర్యమే వీడు చాలా బుద్ధిమంతులు అయిపోయాడని ఇంకో వాళ్ళు చెప్తారు అలా స్లోగా రావాలి ట్రాన్స్ఫర్మేషన్ మనస్సులో కంగారు పడేదేమీ మీరు ఓంకారాన్ని కనుక ధ్యానం చేస్తుంటే మీకు ఇన్సైట్ కలుగుతుంది ఏమైనా ఇన్సైట్ కలుగుతుందో తెలుసునండి ఈ జగత్తుండి చూసారా దీంట్లో పెద్ద సారం లేదు శంకరులు అంటారు ఈ జగత్తు కదలీ స్తంభం ఇవ అసారం అంటారు అసార సంసార అంటారు ఈ సంసారము అరిటి బోధే అరిటి బోధే ఎంత బలంగా ఉంటుందండి దాని నుంచి పుట్టిన గెల బరువే అది మొయ్యలేదు అదే అరటి బోధె లక్షణం దానికి గెల వేసిందంటే ఓ బోటు పెట్టాలి దాంట్లో ఏమీ సారం ఉండదు కానీ చూడడానికి ఎలా ఉంటుంది మంచి గంభీరంగా ఉంటుంది ఈ సంసారం అలాంటిదండి ఏమీ సాధన లేదు కానీ చూడ్డానికి ఏమనిపిస్తుంది అప్పుడు ఎంత గొప్పదో ఎంత బిల్డింగ్సో అబ్బాయి ఎన్ని ఎలక్ట్రికల్ ఈ మతిపోయిట్లో ఉంటుంది మాయానగరి న్యూయార్క్లో ఉన్హాటంలో ఫార్టీ సెకండ్స్ వీక్ అని టైమ్స్ స్క్వేర్ అని అంటారు అక్కడికి వెళ్ళేప్పటికీ ఒక్కసారి కళ్ళు జ్వరవరిస్తాయి అంత విశాలమైన బిల్డింగ్లు స్కై స్క్రాపర్సు విశాలమైన రోడ్లు ఫుట్పాత్ వాళ్ళ ఫుట్పాత్ ముందు మన పెద్ద హాలు వెలవెలబోతుంది తర్వాత ఎలక్ట్రికల్ డెకరేషన్సు నియాన్ లైట్లు టెక్నాలజీ అంతా కూడా చూపించి ఉంటుంది టైమ్స్ ఇస్తే అది చూస్తే కళ్ళు డ్యాజిల్ అత్యద్భుతంగా ఉంటుంది కానీ అదంతా మాయా మాయా నగరి దాంట్లో ఏమీ సారం ఉండదు అక్కడ నన్ను నిలబెడితే ఆ పోవా మీ టైం చూస్తారు మాకు తెలియదు నేను కాదని తలకై దించుకుని వచ్చేయడమే ఏమీ సారమేమి కనపడదు సంసారంలో సారం లేదు ఆ విషయం మీకు తెలిసిపోతుంది ఓంకార ధ్యానం వల్ల అమ్మో అది తెలిసిందంటే ఇంకేముందండి వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటానికి ఎంతో దూరంలో ఉండడు సో అటువంటి ఇన్సైట్ అలాగే ఈ సంసారము ఈ బంధుత్వాలు ఈ ఆసక్తులు ఇవన్నీ కూడా చాలా ఈ దేహము ఇది శిథిలమయ్యేదే తప్ప ఇది నేను కాదు నాది కాదు ఇవన్నీ కూడా మనం మామూలుగా శాస్త్రాల్లో చెప్పేటువంటి ఫండమెంటల్ ప్రిన్సిపుల్స్ వన్ టూ త్రీ ఫోర్ అలా రాసుకోదగ్గ ప్రిన్సిపుల్స్ జగత్తు నిత్యము కాదు నిత్య అసత్యము కల్ నెంబర్ వన్ నెంబర్ టూ దేహము శిథిలమయ్యేది నశించేది దేహము నేను కాదు ఇవి మోస్ట్ ఫండమెంటల్ ట్రూఫ్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఇవి అనుభవానికి వస్తాయి ఇంకే పుస్తకాల్లో ఉండిపోవడం కాకుండా అనుభవానికి వస్తుంది దాన్ని ప్రతిపత్తి అని అంటారు ఓంకారాన్ని అలా ధ్యానం చేస్తూ ఉంటే మీకు అటువంటి అనుభవం కలుగుతుంది అయితే ఇటువంటి అనుభవం కలిగితే ఈ సంవసారం మీద యుద్ధం ప్రకటిస్తారని మీరు అనుకోద్దు యుద్ధం ప్రకటించరు దాని దాన్ని అది ఉంటుంది మన పనిలో మనం ఉంటాం ఉపేక్ష చేస్తాం తర్వాత మరి బంధుత్వాలు అందరినీ ప్రేమగా చూస్తాం తప్ప ఎవరికి ఇబ్బంది ఏం కలగదు ఇబ్బంది ఎప్పుడు కలుగుతుందంటే నేను నాది అనే ఆసక్తి నుండి సకల సమస్యలు పుడతాయి అసంగంగా ఉన్నవాడు యథార్థమైన ప్రేమని సర్వానికి ఇవ్వగలుగుతాడు అది అనుభవైక వేద్యము అదంతా కూడా మనకి ఇప్పుడు ఇక్కడ అనుభవానికి వచ్చే అవకాశము ఓంకార ధ్యానం వల్ల సిద్ధిస్తుంది దీనికి యోగ ధారణ సహితం వక్తవ్యం కొంచెం యోగ ధారణ కలిపి మీరు ఓంకార ధ్యానం చేయాల్సి ఉంటుంది మామూలుగా సోఫాలో కూర్చుని ఓం ఓం అంటూ ఉంటే అదేదో రిచువల్ కింద అలాగా కాదు దాన్ని ఒక రిచువల్ చేసేసి అలా ఒక ఆయన ఉండేవాడు మామూలుగా ఈ పొడక కుర్చీ ఉంటుంది చూసారో వీళ్ళలో ఊగి కూర్చి ఆ కూర్చుని శివోహం శివోహం అని గుర్తు వచ్చినప్పుడు శివోహం శివోహం అంటూ ఈ లోపల కొడుకు షాప్ నుంచి రాగానే ఎరా ఇవాళ టర్న్ ఓవర్ ఎంత వచ్చిందిరా లంచ్ టైంకి అని అడిగారు ఇంటి ఇంట్లో కూర్చుని అక్కడ గిజినెస్ గురించి ఆలోచించుకుంటా అప్పుడప్పుడు ఇలా ఇలా కూర్చి ఊగుతో శివోహం శివోహం వాయసానహి చెలేట ఈ చిలకంటుంది చూడండి చక్కగా ఆ దాని మళ్ళీ పెడతారు దానికి అవన్నీ శుద్ధంగా కడుపు నిండా భక్షిస్తుంది ఆ బంగారు పంజరం లోపల కూర్చొని ఉంటుంది ఆ మంచి నిండు కూడా తాగేస్తుంది కడుపు నిండు ఉంటుంది అప్పుడు రామ రామా అంటుంది ఆ లో కడ్డి మీద నిలబడి ఈ లోపల దాని తోకని పిల్లి పట్టుకుంటుంది ఇది శ్రీరామకృష్ణ వారి దృష్టాంతం తోకని పిల్లి పట్టుకుంటే టే టే టే అంటు అని అన్నారు ఆయన అలా అంటే రామా అందరు నేను పొందా తోకని పిల్లి పట్టుకున్నప్పుడు రామా రామా అనొచ్చు కదా అప్పుడు రామ గుర్తుకు రాదు వరిచిపోతుంది రావా వరిచిపోయి టే టే టే టే అంటూ మళ్ళీ కడుపు నిండి అంత సక్రమంగా ఉన్నప్పుడు రామారామా అంటే సో దట్ కైండ్ ఆఫ్ కోజీగా ఉంది ఏదో భక్తి చేస్తున్నామని అలా కాదు యోగ ధారణ సహితం అంటే ఇలా నిటారుగా కూర్చోవాలి ఈ ఈ చూసారా అది దాన్ని యాంటీనాతో పోల్చారు వెన్నెముక ఈజ్ లైక్ అన్ యాంటీనా ఆఫ్ లైఫ్ మేరుదండం దాన్ని నిటారుగా పెట్టేప్పటికీ మెడా తల మిటారుగా పెట్టి అరమోడ్పు కన్నులు దాన్ని శాంభవి ముద్ర అంట చాలా గొప్ప పేర్లు ఆ పేర్లులోనే వాటి యొక్క విశిష్టత మనకి తెలుస్తుంది సో మేరు దండము కట్టె అలాగే మెటారుగా పెట్టి కన్నులు పెట్టి ప్రాణం ఈ ప్రాణశక్తిని అంటే విశ్వాస నిశ్వాసాలని ఉండి ఇక్కడ పట్టుకోవాలి వాటి ఇక్కడ పట్టుకుని చెప్పబోతున్నాడు ఆయన సో మూర్ధిని ఆదాయ ఆత్మనహా ప్రాణం ఈ ప్రాణశక్తిని ఇక్కడ పట్టుకోవాలి అంటే ఇక్కడ వాచ్ చేయాలి మీరు కళ్ళు మోసుకొని వాచ్ చేస్తూ ఉన్నారు వాచ్ చేస్తే మీకు దొరుకుతుంది అది దాన్ని క్రమంగా ఎక్కడికి తీసుకువెళ్ళాలి అని ఇక్కడ మూర్ధని ఆదాయ ఈ కాశీ అంటారు ఇది కాశీ యాత్ర అంటే వారాణీ భ్రువోర్ మధ్య ఈ కాశీ యాత్ర చేయాలి రైలు ఎక్కి కాశీ యాత్ర ఏముంది సెకండ్ క్లాస్ ఏసీలో మంచి టికెట్ కొనుక్కొని ఓ అక్కడ కడుపు నిండా భోయినం కూడా వాడే పెడతారు కాశీలో దిగొచ్చు రెండు రోజులు హాయిగా విశ్రాంతి తీసుకుని పడుకులు ఎగరపోతే కాశీలో దిగొచ్చు వన్ అండ్ హాఫ్ డేస్ అదో పెద్ద విషయం కాదు సరే మనిషికి గంగా స్నానం అది చేయొచ్చు మహాత్ముని దర్శించి విశ్వేశ్వరుని దర్శించి మళ్ళీ వాపసు రావచ్చు బట్ ఆ కాశీయాత్ర చేస్తే సరిపెట్టేయకూడదు ఈ కాశీ యాత్ర చేయాలి సో ఇప్పుడు కూడా దేహంలో ఏ పార్టీని గురించి మనం చింత చేయకూడదు గుండెలా ఉంది లివర్ ఎలా ఉంది ఇలాంటి చింత పెట్టుకోకూడదు ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే అటువంటి చింతలని మనకి నేర్పుతారు వాళ్ళు చూసుకో నీ గుండె ఎలా ఉందో ఎప్పుడైనా గమనించుకున్నావా అంటాడు నీ గుండె చేసే చప్పుళ్ళు వింటున్నావా అంటాడు అనవసరం వినద్దు ఆ గుండె చేసి చప్పుళ్ళు ఏమిటి వినేది అనవసరం అలాంటివన్నీ వినో అదేదో అవసరం అయినప్పుడు వాళ్ళు వినొచ్చు కది పడిపోతే ఎవడో తీసుకెళ్తే అప్పుడు డాక్టర్ వింటాడు మనం ఏమిటి వినేది అనవసరం అటువంటి ఒక ఇండిఫరెన్స్ డెవలప్ చేసి గుండెని కాలేయం ఏమైంది లివర్ ఏమైంది స్పీన్ ఏమైంది రక్తం ఎలా ఉంది ఇలాంటి పిచ్చి పెట్టుకోకూడదు ఎలా ఉంటుంది ఎదుగుంటుంది ఏదో టెస్ట్ చేయించుకుని సందర్భం వచ్చినప్పుడు చేయించుకోవచ్చు తప్పేమీ కాదు కానీ దాని గురించి చింత పెట్టుకోకూడదు దేహము హృదయము హృదయంలో దేవుడు ఉన్నాడు సో హృదేశే అర్జును తెస్తుంది దేవుడు హృదయంలో ఉన్నాడు కాబట్టి అందుకోసం హృదయం లేకపోతే హృదయం గురించి కూడా అనవసరం ఎవడు ఉన్నాడు ఇక్కడ ఇది కాశీ కాబట్టి భ్రూమధ్యము కళ్ళు కళ్ళు అంటే శాంబవి ముద్ర అరమూర్పు కన్నులు ఎప్పుడైతే పెట్టామో మనస్సేకాగ్రమవుతుంది నేరుదండము వెన్నెముక నిటారుగా కూర్చోవడం కోసం వెన్నెముక అలా ఉండాలి తప్ప ఈ ఈ ఎనాటమీ డాక్టర్లు చదవాల్సిన ఎనాటమి అంతా మనం చదువుతో కూర్చోవడం వాళ్ళు చదవడం మానేసి చదివిస్తారు వాళ్ళు చదవాలి ఎలాంటికి యూ హ్ టు స్టడీ నాట్ నాట్ వీ అటువంటి వైరాగ్యాన్ని బాగా నింపుకుని ఆ యోగధారణ కూడా కలపాలి ఓంకారాన్ని ఓంకారము ఎప్పుడూ కూడా గాలి నిండా పీల్చుకుని విడిచిపెట్టి సై టైంలోనే మీరు ఓంకారాన్ని ధ్యానం చేయాల్సి ఉంటుంది మనం కొద్దిసేపు ఓంకార ధ్యానం చేద్దాము నిటారుగా కూర్చుని కుర్చీలో కూర్చున్నప్పుడు అరికాళ్ళు రెండు కూడా నేలకి పూర్తిగా అంచి అంటే ఫుల్గా కూర్చున్నట్టు లెక్క అరచేతులు రెండు ఒడిలో ఎడమ చేతిలో కుడిచే వేసి అరచేతులు పైకుండే విధంగా కూర్చుని చేతులు రెండు కటి భాగానికి అంటే పార్శ్వాలకి తగులుతో ఉండాలి గ్యాప్ ఏమీ లేకుండా పెదవులపై చిరునవ్వు ఉండాలి ఈ చిరునవ్వు చాలా గొప్పది ఇన్నర్ స్మైల్ దీన్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు దీన్ని గట్టిగా పట్టుకోవాలి అంటే అన్ని పరిస్థితులలోనూ నేను ఈ చిరునవ్వుని అట్టి పెట్టుకుంటాను మామూలుగా ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒక్కసారి ఇలా కూర్చొని చిరునవ్వు నవ్వాలి ఆ చిరునవ్వుతోటి దినం యొక్క ప్రథమ క్షణం ఆరంభం కావాలి ఇప్పుడు కన్నులు కన్నులను లైట్గా మూసుకోవాలి తప్ప నొక్కి పెట్టకూడదు అంతే నొక్కటం లేదు అని చూసుకోండి అంతే తర్వాత కనురెప్పలు టచ్ అవుతున్నాయా ఆ స్పర్శని గమనించండి రెప్పలు టచ్ కావాలి ఇప్పుడు శ్వాసను పరిశీలించాలి జస్ట్ అబ్జర్వ్ శ్వాసను కంట్రోల్ ఏమి చేయొద్దు మీరు ప్రొలాగ్ చేయొద్దు ఏమి చేయొద్దు జస్ట్ అబ్జర్వ్ చేయండి అది ఎలా ఉన్నా పర్వాలేదు శ్వాస షాలోగా ఉంది అని అనిపించినా కూడా పర్వాలేదు షాలోగా ఉండనివ్వండి తప్పే రూ నిండుగా గాలి పీల్చుకుని మెల్లగా విధిపెట్టుక అభ్యాసం చేయాలి మీరు బాగా స్ట్రెచ్ చేయొద్దు ఊరికే మామూలుగానే ఒక్క పరిసర చేసి కొంచెం ప్రయత్నం చేస్తే చాలు నిండా గాలి పీల్చుకోవటం మెల్లగా వీధిపెట్టడం లంగా పూర్తిగా నిండా అక్కర్ల జస్ట్ గాలి నిండా ఫుల్గా పీల్చుకుని మెల్లగా విడిచిపెట్టన్ అవుట్ ఇప్పుడు గాలి నిండా తీల్చి విడిచిపెట్టి సమయంలో మాత్రమే ఓంకారాన్ని మనస్సుతో భావన చేయడం పెదవులు కూడా కవల్పన అక్కర లేదు భావన చేయడం అంటే నేను ఇప్పుడు గాలి పీలుస్తున్నాను ఇప్పుడు విడిచిపెడితో ఓ అనుకున్నాను అలాగన్నమాట మనస్సుతోటే గాలి విడిచిపెట్టే సమయంలో ఓంకారాన్ని భావన చేయడము అదే ధ్యానము అంటే బాగా అభ్యాసం చేస్తూ ఉండాలి ఇది ఎంత సూక్ష్మమైనది అంటే మీరు హెవీగా భోజనేస్తే చేయలేరు దీన్ని ఆయిలీ ఫుడ్ ఎక్కువ తింటే కూడా చేయలేరు అంత సూక్ష్మమైనది ఆహారపు అలవాట్లతోటి బాగా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుంది కొంచెం సేపు చేసేప్పటికీ స్పీడ్ అందుకుంది అని మీకు అనిపిస్తే అది గమనించి ఆ స్పీడ్ తగ్గించుకోవటం అవసరం స్పీడ్ ఎప్పుడు వస్తుందంటే మెకానికల్ అయిపోయినప్పుడు స్పీడ్ వస్తుంది మీ మనస్సుతో పరిగెత్తినప్పుడు కూడా స్పీడ్ వచ్చేస్తుంది అది గమనించుకుంటూ కొంచెం మెల్లగానే అడ్డు పెట్టాలి ఇది ఈ సాధన ఏదో మనం చెయ్యాలి తప్పనిసరిగా చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను అని కాకుండా ప్రేమగా భక్తిగా ప్రేమగా భక్తిగా అంటే ప్రేమగానే అర్థం ప్రేమగా హ్యాపీగా ఉల్లాసంగా చే చేయాలి ట్రై చేయండి ఆఖరిగా మూడుసార్లు మూడు సార్లు అయిన తర్వాత మానేసిస్తాం ఫుల్ స్టాప్ పెట్టేసి కళ్ళు మూసుకొని మామూలుగా సింపుల్గా సరళంగా కూర్చుని ఇప్పుడు మెల్లగా పన్నులు తెరవాలి సో ఈ ప్రాసెస్ అంతా కష్టమేమీ కాదు చాలా సరళమైనది ఎవళ్ళైనా చేయొచ్చు అంటే ఇప్పుడు ప్రాణాయామము అవి కొంచెం డిసిప్లిన్ కనుక దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఏదో బీపీ ఉంది చేయొచ్చా చేయకూడదా ఇలాంటి సమస్యలు ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ప్రాణాయామంగా స్ట్రెచ్ చేసింది కూడా ఏమీ లేదు కాబట్టి ఏషంకా కర్లా అది మీకు అనుకూలంగా ఉంటే చేయొచ్చు కొంచెం ఫుడ్ హెవీగా ఉంటే చేయలేరని ఐలీ ఫుడ్ తీసుకుంటే గాలి పీల్చి క్యారెక్టర్లో కూడా మార్పు వచ్చేస్తుంది గాలి అసలు మీరు ప్రాణాన్ని కనుక వాచ్ ప్రారంభిస్తే మీ లక్షణం మీకే తెలిసిపోతుంది మీ బాడీ హల్గా ఉందా హెవీగా ఉందా అంటే లైట్ గా ఉందా హెవీగా ఉందా మీకు తెలుస్తుంది మీ మనస్సు ఎలా ఉందో మీకు తెలుస్తుంది మీకు ఏదైనా ఒక ఫీర్ ఉందనుకోండి ఆ గాలి క్యారెక్టర్ శ్వాస క్యారెక్టర్ మారుతుంది కోరిక ఏదైనా ఉందనుకోండి క్యారెక్టర్ మారుతుంది క్రోధం ఉన్నప్పుడు క్యారెక్టర్ బాగా మారిపోతుంది ఆ ఏదైనా ఫ్రస్ట్రేషన్ ఉందనుకోండి క్యారెక్టర్ మారిపోతుంది ప్రస్తుతానికి ఓంకారము శవాసనం అది వేరే వేరే డిసిప్లిను సో మనము ఆహారము అవి కూడా సరళంగా సింపుల్గా చక్కటి ఆహారం సాత్వికమైన ఆహారం సింపుల్గా మనం భుజించటం ప్రారంభిస్తే ఈ సాధనంతా కూడా బాగా అభివృద్ధికి వస్తుంది మీరు ఆహారంలో బాగా మసాలాలు అవి దంచి చేస్తూ వాటిని శుద్ధంగా పుచ్చుకుంటూ మరొక బజ్జీలు ఇవి స్వీకరిస్తూ ఆ కాఫీలో అది బాగా తాగేస్తూ ఈ సాధన కూర్చుంటే అదేం వర్కౌట్ కాదు మీరు ట్రై చేసి మీకే తెలిసిపోతుంది ఆ క్యారెక్టర్ ఆఫ్ శ్వాస చాలా డెలికేట్గా ఉంటుంది ఆ దాన్ని అభ్యాసం చేస్తే మీకే అర్థం అవుతుంది ప్రశాంతంగా ఎవరితో కలహం చేసి వచ్చి ఫోన్ మీద కొంచెం కోపంగా మాట్లాడి మళ్ళీ వచ్చి ఇలా కూర్చుంటే అది వర్కౌట్ కాదు అంత డెలికేట్గా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా గమనించుకుంటూ ఓంకారాన్ని ప్రేమగా చేయటం అంటే ఏంటి ఓ పది నిమిషాలు ముందు పది నిమిషాలు సాయంకాలం చేద్దాం ఇది ఏదో ఎందుకు వచ్చిందో అయితే దీన్ని చేద్దాం ఇప్పటికే ఆలస్యం అయిపోయినట్టుంది చేయకపోతే ఏమవుతుందో ఆ స్వర్గం ఉందో లేకపోతే అలాగే కాదు సెల్ఫ్ ఇంపోజ్డ్ పనిష్మెంట్ లాగా ఇంపోజిషన్ అనేది వారి చెందాం అలా వండుకోడు ఈ షుడ్ నాట్ ఇంపోజ్డ్ బర్డెన్ అప్ ఆన్ సెల్ఫ్ ఇట్ షుడ్ బి ఏ లేబర్ ఆఫ్ లవ్ ప్రేమతో అబ్బా పది నిమిషాలు నేను ధ్యానం చేసుకుంటాను ఎంత బాగుంటుందో ధ్యానం చేసుకుంటే ఏమన్నా ఇంత దాకా ఇక్కడ ఈ సంవసార పనుల్లో ఇటు తిరిగిన సార్లే ఇప్పుడు ధ్యానం చేసుకుంటాను అంటే యు లుక్ ఫార్వర్డ్ టు ఇట్ అలా ప్రేమగా ఎదురు చూస్తారన్నమాట ఆ సెషన్ కోసం ధ్యానం వచ్చి టైం వస్తుంది ఆ ప్రేమను మీరు డెవలప్ చేయాలి ఒక్క రోజులో వచ్చేది అభ్యాసం ద్వారా వస్తుంది ఒకసారి మీరు ఆ ప్రేమ వచ్చిందంటే యూ హవ్ యూ హ్యావ్ కాంక్రీట్ ఇట్ ఇది ఓంకారాన్ని మీరు ధ్యానం చేస్తూ ఉంటే చాలా అద్భుతమైన లాభం ఉంటుందండి మరి ఇంత అంతా కాదు ఇహలోక జీవితం సుఖప్రప్రదం అవుతుంది శరీర ఆరోగ్యం చాలా బాగుంటుంది మనస్సు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది నేను చాలాసేపు మాట్లాడాను సో నేను ఈ క్లాసు ఈ వేల్ట్ తోటి ఆపుతున్నాను నిన్న మనం చేశాను మళ్ళీ జనవరి తొమ్మిదో తారీఖుని ఈ ఓంకార ధ్యానాన్ని మనం ముందుకు తీసుకువెళ్దాం సో ఈ లోపల మీరు ఓంకార ధ్యానం చేయండి ఇలాగే చేయాలి ఇదే ఫైనల్ అని కాదు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది యూస్ఫుల్ మెడిటేషన్స్ శంకర భాష్యంలో భగవద్గీతలో చెప్పినటువంటి మెడిటేషన్స్లో ఒకటి ఇంకా దేర్ఆర్ అదర్ కైండ్స్ ఆఫ్ మెడిటేషన్ మెడిటేషన్ ఏ రూపంలో ఉన్నా మంచిది సాత్వికమైన మెడిటేషన్ మీరు అభ్యాసం చేస్తే చాలా బాగుంటుంది చాలా సంతోషం మీరు ఆరు మాసాలు ఎంతో ప్రేమగా క్లాసెస్ చోవి నడితే పూజ్య స్వామీజీ యొక్క ఆశీస్సుల చేత ఈ కార్యం బాగా సంపన్నమైనది నేను ఏదో పని మీద వెళ్ళి ఇలా వెళ్ళి అలా వస్తాను కాలం వేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది మళ్ళీ జనవరి తొమ్మిదిని మేమందరినీ దర్శిస్తాను హరిహి ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తూ